దీపెత్త అభయమివేగా వరద బోయడి వాని వడిద కట్టు ఘన కర్మారంభుని కట్టుబిడవలగా మిథిలేని పాప కర్మికి తావలేగాక హిత వెరుగు పుణ్యునికిలా ధృతిహీను కృపచూచి తిరువెంకటేశ్వరుడు తతిగావకుండిన తారేరా